ం శ్రీగరుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కదం జ్ఞానముక్తి గగనసదృం సర్వీ భూత భావాణరహిం సద్గురు నమాి నమో విద్యా సంప్రదాయ కర్తృభ్యోషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజాధన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరి సదాశివసరంభా యా శర అస్మార్యపర్యంకా వందే గుర పరా స్వగురు నిజగరు పరమగురు పరగ సద్గురు పరబ్రహ్మణి నమీ గురు నమ లేనెరుకను ఎరుకని అన లేనెరుకెట్లాయనిన లసనుమా లేని మృగజలము వంధ్యాసూనులు కలిగుండి వెనకి చూడాలేనట్లు ఈ లేనెరుకా ఏడా లేదిట్లు స్ణూ పురుషుడు శశి విషాణము గగనప్రసూనా నరు నీ స్వప్నానందమివి వెదకి చూడాలేనట్లు ఇతపూర్వక అందార్థంలో అన్ని భ్రాంతులను నిరసింపజేయడానికి తగిన ఉపమానాలని ఒకేసారి చెప్పి వాటిలో మరల కొన్నింటిని స్వీకరించి ఈ కందార్థంలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను అసలు వాస్తవంగానేమో ఎరుక ఉన్నటువంటి స్థితి లేనెరుక కానీ అదేమో ఏ సామర్థ్యము లేనటువంటి స్థితి ఎందున్నటువంటి లేనదుగా ఏ సామర్థ్యము అంటే విశ్వసృష్టి చేయడానికి కావలసినటువంటి అనంత విశ్వశక్తి కృష్ణశక్తి ఏదైతే ఉందో ఆ కృష్ణశక్తి లేదు ఆ లేకపోవడం అనేటటువంటి స్థితి అందు ఉండటము అనే స్థితికి అని పరిణమించింది లేనరుక ఘన రూప ఎరుకగా అంటే అవ్యక్తం వ్యక్తం అయ్యింది మామూలు మాటల్లో చెప్పుకుంటే ప్రకటితం అయ్యింది లేనెరుక ఎట్లా మారిపోయేది ఇది ఇదే ఉన్నట్టుగా కనబడుతుంది కదా ఎట్లా పోతుందయ్యా అంటే ప్రత్యక్ష ప్రమాణాలను మళ్ళా ఉదాహరణగా తీసుకున్నారు ఇప్పుడు అందరికీ మానవులందరికీ ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఏమిటంటే కనబడుతున్న జగత్తు ఉన్నదా లేదా అంటే వేదాంతం ఎట్లా సమాధానం చెప్తుందయ్యా అంటే దృష్టి భేదంచేత సృష్టి భేదమే కాని. అంటుంది అంటే సృష్టి అనేకంగా ఉందా ఏకంగా ఉందా అన్న ప్రశ్న అడగాలి అంటే సృష్టి ఉందా లేదా అని అడగాల సృష్టి ఏకంగా ఉందా అనేకంగా ఉందా అని అడగాల అంటే ప్రశ్న ఏది సమంజసమైన ప్రశ్న అనేది మొట్టమొదటి విచారణ చేయబోతుంది అడ్డదిడ్డంగా ఏదో వితండవాదం చేయాలంటే అది వేరే విషయం కానీ నిజానికి ప్రశ్న వేయాలి అంటే ఇలా వేయాలన్నమాట నీకు ఎవరైనా శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళారనుకోండి గురువుగారు శిష్యుడిని ప్రశ్నించే విధానం నాయన నీకు జగత్తు తోచుచున్నదా తోచుచున్నదండి మెలకు ఎయందు తోచుతున్నదా స్వప్నమునందు తోచుతున్నదా సుషుప్తి ఎందు తోచుతున్నదా అని అడగాలి అడిగితే అప్పుడు శిష్యుడు తన యొక్క స్థితిని బట్టి సమాధానం చెప్తాడు మెలకు ఎందు తోస్తే మెలకువయందు స్వప్నమునందు తోస్తే స్వప్నమునందు సుషుప్తి తోస్తే సుషుప్తి ఇలా అతనిచ్చిన సమాధానాన్ని బట్టి అతని స్థితిని అంచనా వేసి మెలకు సరే మూడు చోట్ల ప్రపంచం ఉంది అందామనుకోండి కాసేపు అంటే ఎలా ఉంది అని అడగాల సరే ఉన్నదని ఒప్పుకుంటున్నావు కదా ఎలా ఉన్నది అని ప్రశ్నించాల ఎలా ఉన్నదని ప్రశ్నిస్తే గురు శిష్యులంటే సుమి ఎవరి దగ్గరకు వెళ్ళి మీరు అడగటం వారు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పడం కాదు మీ అంతరాత్మే మీకు గురువు ఉదరేది ఆత్మానాత్మానం ఆత్మానం అవసాదయ్యేది మీరు ఆత్మస్థానంలో ఉండి మిగిలినటువంటి వాటిని ఇలా ప్రశ్నించాలన్నమాట నీకు ఇది తోస్తోందా తోస్తోంది మెలకులో తోస్తుందా స్వప్నంలో తోస్తోందా అంటే ఆత్మ విచారణ చేయవలసిన పద్ధతి ఇది అనమాట సుశుక్తి ఎందుకు తోస్తోందా అప్పుడు ఒక్కొక్క స్థితిలో ఏది ఎలా తోస్తోందో అది చెప్తుంది చెప్తే ఎలా తోస్తోంది అని అడగాలి ఎలా తోయటం ఏమిటి కనబడుతోంది కదా నాకు అంట కనబడుతున్నదంతా నీకు ఎలా కనబడుతోంది అని అడగాలి మళ్ళా నాదిగా తోస్తోంది నాదిగా తోస్తోందా నీదిగా తోస్తుందా అసలు నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా నీతో నువ్వు నీ శరీరం తప్ప నువ్వేమీ తేలా కాబట్టి అష్టప్రకృతుల చేత ఏర్పడినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచమంతా అష్ట ప్రకృతి కారణంగా ఉంది అష్ట ప్రకృతి కారణంగా ఏర్పడిన నానా జీవ సముదాయ సృష్టి ఏదైతే ఉందో నానావిధ జడచేతన సృష్టి ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రపంచం అని అంటున్నావు కానీ నీ అంతఃకరణం చెప్పేటటువంటి ప్రపంచం వేరే ఉంది అది నీ స్వభావయుతమైనటువంటి నీ సంస్కార బలములతో కూడిన అనుకూల వ్యతిరేక సంస్కారముల యొక్క ప్రతిస్పందనలతో కూడినది ప్రపంచం అక్కడ ఇది దృశ్యమాన ప్రపంచం లేక ప్రతీయమాన ప్రపంచం అని అంటుంది వేదాంతం అర్థం ఏమిటంటే వాస్తవానికి అది లేదు కానీ ఉన్నట్లు చూస్తోంది దానికి ప్రతీయమానము అని పేరు అదేమిటండి అంటే దర్పణంలో నిజానికి ప్రతిబింబం లేదు దర్పణమే ఉంది నువ్వెళ్ళి దాని ముందు నిలబెడితే నీకు నీ ప్రతిబింబం కనబడింది ఇప్పుడు ఆ ప్రతిబింబం అర్థంలో ఉందా అంటే అర్థంలో లేదు కానీ కనబడటలేదా అంటే కనబడుతుంది మరి ఇప్పుడు ఉంటేనే కదండి కనపడేది అంటే నువ్వు పక్కకు తప్పుకుంటే అద్దంలో లేదు ఉండటం అంటే అర్థం ఏమిటంటే కాలత్రయాబాధితం కాకుండా ఉండటానికి ఉండటం పేరు అంటే అర్థం ఏంటి గతంలో ఉండాలి వర్తమానంలో ఉండాలి భవిష్యత్తులో కూడా ఉండాలి ఇది కాలత్రయం అంటే ఈ కాలత్రయం చేత బాధితం కాకుండా ఉన్నటువంటి దానికి ఉండుటా అని పేరు సరే చూద్దాం నువ్వు పుట్టక ముందు గతమే కదా నువ్వు ఇప్పుడు ఉన్నప్పుడు వర్తమానమే కదా నువ్వు పోయిన తర్వాత భవిష్యత్ సరే ఈ భూమి నువ్వు పుట్టక ముందు ఉంది ను ఉన్నప్పుడు ఉందా లేదా ఉంది ను పోయిన తర్వాత ఉంటుందే ఉండదా ఉంటుంది ఇలా భూమిరాపో అనలో వాయునోబుద్ధిరేవచ అహంకార యతి భిన్నా ప్రకృతి రష్టది ఏవైతే ఉన్నాయో ఈ ఎనిమిదికి ప్రకృతి అని పేరు ఏమిటవి నెల నీరు నిప్పు నింగి వాయు గాలి మనసు బుద్ధి అహంకారం ఈ ఎనిమిదికి ప్రకృతి అని పేరు భిన్నత్వం అంతా ఈ ఎనిమిది కలగా పలకంగా కలగడం వల్ల వచ్చినాయి కలగా పలకంగా కలవకపోతే ఎనిమిది విడివిడిగా ఉంటే ఏ ప్రకృతి లేదు ఏ ప్రపంచం లేదు సరే ఇవన్నీ కలిసినటువంటి వాటిని కలవడం అంటే ఏమిటయ్యా అంటే విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పారు రెండు రకాలుగా కలుస్తాయ్యా ఇవి అంటే ఉన్నవన్నీ ఎలిమెంట్స్ పిరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటివన్నీ ఎలిమెంట్స్ అంటే మూలకాలు అవి అలాగే ఉన్నాయా అంటే అలా లేవు అవి అవన్నీ ఇప్పుడు ఏమైందంటే ఒకదానితో ఒక రసాయనిక చర్యలకు గురై కొన్నేమో విడదీయడానికి వీలులేని పద్ధతిగా తయారైపోయినాయి కొన్ని ఏమో విడివిడిగానే ఉండి కలిసి ఉన్నట్టు కనపడుతుంది ఇది సృష్టిలో ఉన్నటువంటి విచిత్రం విచిత్రం అని ఎందుకన్నారు వాస్తవానికి లేదు కానీ ఉన్నట్టు తోస్తుంది అది అందులో ఉన్న రహస్యం ఇప్పుడు ఇసక పంచదార కలిపిస్తాం కలిసిపోతే కలిసిపోవాలి కలిసిపోతే వేరు చేయాలి నెల వేరు చేయాలి మరి నీళ్ళలో పోస్తే పందార కరిగిపోతుంది ఇసుక దిగిపోతుంది కనుక కాబట్టి జాగ్రత్తగా వేరు చేస్తే పంజార నీళ్ళు బయటపెట్టి లేదంటే గుప్పెడి చేస్తే ఆ గుప్పెడి చే పట్టుకుపోతే ఇసుక బిగుతుంది ఇది కూడా ఒక రకమైన కలవటం ఇక రెండో కలవటం ఉంది అదేమిటి అంటే నీళ్లు పంచదార నీళ్ళలో పందార కలిసిపోయింది ఇప్పుడు వేరు చేయాలంటే నీళ్ళని ఎగిర్చాలి నీళ్లను ఎగిరిస్తే మళ్ళీ పందార స్ఫటికాలు మిగులుతాయి ఇది ఒక పద్ధతి అంటే ఇలా కూడా విడదీయడానికి వీలు లేని పద్ధతిగా కూడా మారిపోతాయి అంటే ఏమిటంటే కాంప్లెక్స్లు కాంపౌండ్లు మిక్చర్లు అంటే దేనికి విడివిడిగానే ఉండి తెలిసినట్టుగా ఉంటుంది అది మిక్చర్ కొన్నేమో సగం సగం ఇవి సగం అవి సగం కలిసిపోయి ఒకదాంట్టు కలిసిపోయి ఏదైనా ప్రక్రియల ద్వారా మాత్రమే విడిపోతాయి ఇది రెండవ పద్ధతి కొన్ని ఎన్ని ప్రక్రియలు చేసినా విడిపో అది మూడో పద్ధతి మోస్ట్ కాంప్లెక్స్ ఇది విజ్ఞాన శాస్త్రవేత్తలు భౌతికమైనటువంటి పదార్థతత్వం గురించి వివరించిన పద్ధతి ఇలాగే శక్తి తత్వం కూడా ఉంది అంటే అనేక రకాల శక్తులు ఉన్నాయి ఈ అష్ట ప్రకృతులలో అంటే విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి ఈ రెండు కలిసిపోతే విద్యుత్ అయస్కాంత శక్తి అలాగే ప్రకాశం ఆ ప్రకాశంలో మళ్ళా రకరకాల ప్రకాశాలు అంటే ఏమిటంటే ప్రకాశం వల్ల వచ్చిన ఉష్ణం ప్రకాశం ఉంటే ఉష్ణం ఉంటుంది మరి ఉష్ణం ప్రకాశం కలిసే పనిచేస్తున్నాయి ప్రకాశం లేకుండా ఉష్ణం లేదు ఉష్ణం లేకుండా ప్రకాశం లేదు దీన్ని విడతీయడం కుదరదు సరే కానీ విడతీయొచ్చండి అన్నాం ఎలాగయా అంటే ఎక్స్ రేలు ఆల్ఫారేసు బీటా రేసు గామా రేసు డెల్టా రేసు ఇలా చాలా ఉన్నాయి ఇవి ఏవి ఇన్ఫ్రారెడ్ రేసు ఇవేవి ఉష్ణాన్నివో ఇవి ప్రకాశాన్ని మాత్రమే ఇస్తాయి కాబట్టి విడదీస్తే వాటి ప్రయోజనం వేరే కలిసిపోతే వాటి ప్రయోజనం వేరే ఇది శక్తి తత్వం మరి అష్ట ప్రకృతులలో ఇలా పదార్థము శక్తి అనేక రకాలైనటువంటి అణుబంధాల వలన అనేక రకాలైనటువంటి అణు వియోజనాల వలన మానవునికి అనేక రకములైన ప్రయోజనశీలతలు ఏర్పడుతూ ఉన్నాయి మానవుని యొక్క వృద్ధి క్షయాలన్నీ వీటి మీద ఆధారపడి ఉన్నాయి ఈ పదార్థము ఆ శక్తి యొక్క సంయోజనీయత వియోజనీయత వినిమయము పరిణామం మీద ఆధారపడి ఉంది అంటే షడూర్ములుగా చెప్పబడేటటువంటివన్నీ కూడా ఒక రకంగా చెప్తే షడ్వికారములు కూడా అలాగే కామక్రోధ లోహమోహ మాత్సర్యములకు కూడా రాగద్వేషములు కూడా ఈర్ష్య అసూయలకు కూడా కెమికల్ రియాక్షన్సే ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్స్ వాడిలో జరగబట్టి అలాంటివన్నీ ఉత్పన్నమవుతాయి అంటే హార్మోనల్ రియాక్షన్స్ జీన్ మ్యూటేషన్స్ ఇలా రకరకాల విజ్ఞాన శాస్త్రవేత్త ఇట్లా చాలా పేర్లు పెట్టింది సంస్కృత భాషలో కూడా ఇలాంటి వాటికి చాలా పేర్లు ఉన్నాయి భాషాభేదమే తప్ప అక్కడ జరిగేటువంటి పరిణామ భేదం ఏం లేదు అది ఇది ఒకటి బృహత్ అంటే సర్వవ్యాపకము అని అర్థం అలా సర్వవ్యాపకంగా ఉన్నదానికి బ్రహ్మం అని పేరు బృహత్ అన్న నుంచి బ్రహ్మ అన్న శబ్దం వచ్చింది కాబట్టి విశ్వశక్తి సర్వవ్యాపకం అణువు నుంచి ధనం దాకా నుంచి మహత్వ దాకా ఉంది ఆ విశ్వశక్తికే సంస్కృతంలో బ్రహ్మమని పేరు పెట్టాను బృహద్వ్యాపకమై ఏదైతే అది బ్రహ్మము సరేనండి విద్యుత్ శక్తికి సుబ్బారావని అప్పారావని ఆ తేడా తెలుస్తుందా తెలియదు కదా ఎవడు ముట్టుకున్నా షాక్ ఇయకూడదు ఎవరికైనా దాని వినియోగం కూడా ఒకటే దాని ప్రమాణం కూడా ఒకటే దాని పరిణామం కూడా ఒకటే అంటే శక్తి దగ్గరకు వచ్చేటప్పటికీ నీ నామరూపాలు అక్కడ ఏం పనిచేయడం ఏ నా పేరు చెప్పు విద్యుత్ శక్తి మాట వింటుందంటే వినదు అది నా పేరు చెప్పు అయస్కాంత శక్తి మాట వింటుందంటే వినదు నా పేరు చెప్పు విద్యుత్ అయస్కాంత శక్తి నా మా వింటుందంటే అంటే పదార్థం వింటుందా పోనీ ఏ నేను చెప్పి ఆ కొండను కదలమను అంటే కదులుతుందా నేను చెప్పే ఈ కొండను కదలమంటే కొండ కదులుతుందా అక్కడ ఈ నామరూపాల వల్ల ఏం ప్రయోజనం మానవుడిలో ఉన్నటువంటి భావనామయ ప్రపంచంలో ఈ రూపాలు బాగా బలపడ్డాయి అభిమానం వల్ల బలపడ్డాయి చాలామంది ఆత్మాభిమానం అని అంటూ ఉంటారు అభిమానమే లేదు ఆత్మ సర్వసాక్షి కాబట్టి ఈ ఆపాదించబడేవన్నీ అభిమానంతో ఆపాదించబడి ఇది ఎరుక మలినప్పురుక అంటే ఇదంతా కలిపితే మలినప్పు ఇరుక కానీ మరి మనం ఇందులోంచి విడిపడలేమా తెలుసుకొని తెలివి విడిపించుకోలేమా అంటే విడిపించుకోవచ్చు అన్నర్థం కాదు ఇంకా అర్థం ఏమిటంటే ఈ ప్రపంచంలో పదార్థం అణువులను అవి కదులుతూ ఉంటాయి ఘన పదార్థమైతే ఒక పరిమిది మేరకు కదులుతూ ఉంటాయి ద్రవ పదార్థం అయితే ఇంకొంత స్వేచ్ఛగా కదులుతాయి వాయు పదార్థం అయితే మరింత స్వేచ్ఛగా కదులుతాయి అలాగే ఆ కదలిక శక్తి కదా కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక అనేక శక్తులు ఉన్నాయి కదా ఈ శక్తులని మానవుడు ఏమైనా ఫైన్ ట్యూనింగ్ చేయగలడా తన శరీరం అనేటటువంటి ఉపయోగించి ఈ శరీరం ఒక రేడియో యాంటనానే రేడియో వేవ్స్ని స్వీకరించగలుగుతుంది విద్యుత్ శక్తిని స్వీకరించగలుగుతుంది విద్యుత్కాంత తరంగాలను స్వీకరించగలుగుతుంది నాదశక్తిని స్వీకరించగలుగుతుంది ప్రకాశశక్తిని స్వీకరించగలుగుతుంది అన్నింటికీ ప్రతిస్పందించగలుగుతుంది ఎందుకంటే ఆ శక్తులన్నీ ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి కానీ మనమేంటంటే మన జీవితాన్ని దేహతాదాత్మ్యతాభావంతో జీవించేటప్పుడు అంటే శరీరమే నేనుగా జీవించేటప్పుడు ఈ శక్తులన్నీ మనలో ఉన్నాయి అని గుర్తుపట్టలే ఎంతసేపు మనం విషయ లాలసత విషయ మాత్రమే లోనైన భావనామయ ప్రపంచాన్ని కలిగి ఉంటాం ఇష్టాయిష్టాలకు లోబడినటువంటి పరిమితమైన ప్రపంచాన్ని కలిగి ఉంటాం కాబట్టి అక్కడ ఇంద్రియ సంయమనం ఉండదు అందువల్ల ఏంటంటే పదార్ధం ద్వారా పొందుతున్న రసానుభూతికి మాత్రమే విషయం ద్వారా పొందుతున్న రసానుభూతికి మాత్రమే పరిమితమైన అంతఃకరణాన్ని కలిగి ఉన్నాం మనం జీవుడుగా ఇది ఎటువంటిదయ్యా అంటే మృగజలము ఎండమావిలో నీరు ఉన్నట్టు కదులుతున్నట్టు కనబడుతుంది ఎంత పరిగెట్టి చూసినా ఎండమావి దూరంగా పోతూ ఉంటుంది ఇంకా నీళ్ళు దూరంగా పోతూ ఉంటుంది ఇంత చేస్తే అదంతా ఏమిటంటే వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరిగి సూర్య తాపానికి అలా కనబడుతుంది ఈ విజ్ఞానం తెలిసిందనుకోండి ఇప్పుడు ఎవరైనా అలా పరిగెడతారా పరిగెడతారు కదా తెలియనప్పుడు భ్రాంతి చేత అక్కడెక్కడో నీళ్లు ఉన్నాయనుకొని దాహార్తిని తీర్చుకుందామని పరిగెడతాడు కాబట్టి భ్రమ భ్రాంతిని పోగొట్టేది విజ్ఞానం ఏ భ్రమలైనా సరే ఏ భ్రాంతులైనా సరే పోగొట్టగలిగే శక్తి విజ్ఞానానికి ఉంది కాబట్టి మానవుడు తప్పక విజ్ఞానయుధుడు అవ్వాలన్నమాట అంటే ప్రశ్నించగలిగే సామర్థ్యం ఉన్నవాడే విచారణకు పనికొస్తాడు అయితే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఒక శాస్త్ర విహిత రీతిన ఒక సూత్ర పద్ధతిగా ఒక క్రమమైన అధ్యయన పద్ధతిగా క్రమమైనటువంటి నడక నడతా కలిగిన పద్ధతిగా క్రమమైన సాధన నిబద్ధత కలిగిన పద్ధతిగా విచారణ చేయాలి ప్రశ్నలు చేయాలి అంతేగాని అడదిడ్డంగా ప్రశ్నలు వేసుకుంటే మరింత అజ్ఞానం గట్టి పడుతుంది అది ఎప్పటికీ ఎవరు విడదీ లేదు ఇలా ఈ వేద వేదవ్యాసుడు కాలం ముందు నుంచి కూడా పరిశోధనలు చేసినటువంటి చార్వాక పరిశోధనలు ఉన్నాయి పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని మనకి షడ్ దర్శనాలలో ఉన్నాయన్నమాట ఆ పూర్వమీమాంస అంతా కూడా పదార్థయుతమైన శక్తియుతమైనటువంటి స్థితుల మీద ఆధారపడి ప్రశ్నలు అనుసంధానం చేశారు అవి కూడా ఆత్మ పరమాత్మ జీవుడు బ్రహ్మము అనే లక్ష్యాల దిశగానే పూర్వమీమాంస పదార్థము శక్తిని ఆధారంగా చేసుకుని ఆయా తలములందు ఏర్పడుతున్న పరిణామాన్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు వేస్తారు ఇక ఉత్తరమీమాంస ఏం చేసిందంటే కనబడుతున్న దానిని పక్కకు పెట్టి కనపడని అంటే దివ్యత్వాన్ని ప్రాతిపదికగా స్వీకరించి సాక్షిత్వాన్ని లక్ష్యంగా స్వీకరించి ఆ సాక్షిత్వానికి అతీతమైనటువంటి తురియానికి అతీతమైనటువంటి దాన్ని ప్రతిపాదించే పనిలో పడింది ఉత్తరమీమా కాబట్టి ఈ రెండింటికి ప్రాతిపదికల మధ్యలో విదిగేడం కాబట్టి ఈ శాస్త్రణ్యంలో చెప్పుకోకుండా ఏది ఎటువైపు అన్వయం చేస్తోందో సరిగ్గా తెలియవలసినటువంటి అవసరం అంటే అర్థం ఏమిటంటే ఏమండి శరీరం లేకుండా ప్రాణ మనోబుద్ధులు ఏమైనా చేయగలవా ఏం చేయలేవు ప్రాణ మనోబుద్ధులు లేకుండా శరీరం ఏమైనా చేయగలరా చేయలేదు ఇవి విడివిడిగా ఉన్నాయా కలిసి ఉన్నాయా పంచకోశాలు అంటున్నాం కదా ఈ పంచకోశాలు కలిసే పని చేస్తున్నాయా అక్కడేదో ఉపమానం చెప్తారు ఉల్లిపాయ పొరలు లేకపోతే అరటి పువ్వులు డొప్పలు ఇలా చెప్తారనమాట అవే అలా ఒకదాని మీద ఒకటి కప్పబడి ఉన్నాయి అన్నట్టు చెప్తాడు కత్తిని వర కప్పినట్టు అనే ఉపమానం కూడా ఆడవాడదాను దానికి అదేంటంటే భాగత్యాగ నిర్ణయం కొరకు ఏమీ తెలియని వాడికి ఎంతో కొంత అందించే ప్రయత్నం అనమాట కాబట్టి యథాతథ సత్యంగా స్వీకరించకూడదు వాటిని సంజ్ఞారూపకమైన సూచన పద్ధతిగా చెప్పబడిన మనిషి అంటే తప్పనిసరిగా ఇది ఈ ప్రాథమిక లక్షణాలు ఉండాలి ఇది ఏనుగంటే ప్రాథమికంగా ఈ లక్షణాలు ఉండాలి అని ఎట్లా చెప్తున్నాము ఆ ఏనుగు సర్వకాలములను ఇలాగే ఉంటుందా అంటే ఆ ఏనుగు పద్ధతిగా ఉంటుంది మనిషి ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాడా అంటే వాడి స్వభావరీత్యా వాడి సంస్కార రీత్యా వాడు ఉంటాడు అయితే మానవుడు ఈ విజ్ఞానాన్ని పొందే కాలంలో ఈ భ్రమలను భ్రాంతులను పోగొట్టుకుంటాం పోగొట్టుకున్నప్పుడు ముక్త స్థితి ఏర్పడుతుంది భ్రమభ్రాంతి పోకపోతే ముక్తస్థితి రాదు ఆ ముక్తికి క్రమముక్తి అని జీవన్ముక్తి అని విదేహముక్తి అని పేరు ఇటు అర్థం ఏమిటంటే సాధారణంగా బాల్యంలోనే చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు వచ్చి అసలు మానవుడు ఎందుకు పుడుతున్నాడు ఎందుకు పరిణమిస్తున్నాడు ఎదుగుపోతున్నాడు ఏం చెయ్యాలి అసలు వసుధైక కుటుంబంగా సాధించడం ప్రపంచ శాంతిని సాధించడం ఎట్లాగా మానవుడు మనిషి మనీషిగా జీవించడం ఎట్లాగా కర్మ యోగ భక్తి జ్ఞాన సముపార్జన చేయడం ఎట్లాగా వీటి ద్వారా ఏ బంధము లేనటువంటి స్థితి ఎందు చెంది ఉండడం ఇలాంటి ప్రశ్నలు బాల్యంలోనే వచ్చినటువంటి వారు జీవన్ముక్తి పొందే అవకాశం ఉంటున్న అంటే చాలా సమయం ఉంటుంది ఆ జీవనంలో కాబట్టి తమ జీవితం మొత్తాన్ని ఆ లక్ష్యం దిశగా నడుపుకుని బ్రహ్మైవాహమస్మి అనేటటువంటి స్థితులు నిలకడ చెందవచ్చు అలా పొందడానికి జీవన్ముక్తి ఆ జన్మలోనే ముక్తిని పొందవచ్చు అయితే బాల్యంలోనే మరి మాకు ఆ స్ఫురణ లేదు కదండి అనేటటువంటి వాళ్ళేం చింతపడక్కర్లేదు పరావిద్య అపరావిద్య అని విద్య రెండు రకాలుగా మనకి అబ్బుతుంది క్రమమైన అధ్యయనం ద్వారా క్రమమైన విచారణ ద్వారా క్రమమైన సాధన ద్వారా క్రమముక్తిని సాధించవచ్చు ఇది కూడా ఈ జన్మలోనే సాధ్యమైన అంటే సాధ్యమే అసాధ్యమేం కాదు అంటే ఎక్కడో బ్రహ్మ నిర్వాహం అయ్యేంతవరకు కల్పాంతం వరకు వేచి చూడాల్సినంత అవసరం ఏమి లేదు ఎందుకనంటే నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛ తీవ్ర వైరాగ్యమే దీనికి ప్రాతిపదిక అవి మంద స్థితిలో ఉంటే చెప్పగలిగేది ఏమి లేదు చాలామంది ఏమనుకుంటారంటే వేదాంతాన్ని తెలుసుకోవడానికి పనికి కానీ ఆచరించడానికి పనికిరాదండి అనుకుంటారు వీళ్ళందరూ మంద మోక్షేచ్ఛ జిజ్ఞాసులు అనమాట అంటే జ్ఞానులుగా మారటానికి ఈ జన్మలో అంత అవసరం లేదులేండి అనుకునేవాళ్ళు అనమాట తెలుసుకుంటే చాలు ఏం అందులో ఏమై ఇతరుల కంటే ఇతరులు తెలియదని చెప్పేవని నాకు తెలుసు అని చెప్తే చాలు నా అహం సంతృప్తి చెందుతుంది అనేవాళ్ళు ఉంటారు వీళ్ళు ఆచరణశీలు కారు అనమాట మరి అలాంటి వాళ్ళతో కూడా మనం కలిసి జీవించవలసి రావస్తుంది ఎందుకని అంటే తొంభై శాతం మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు అంటే అసలు అజ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదనే వాళ్ళకంటే వీళ్ళు బెటరే ఎప్పుడో దుఃఖం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఈశ్వర స్మరణ కలిగి అప్పుడు మాత్రం ఉపశమించేంత వరకు ఏదో ఒక పూజో ఊడికో ఒక కొబ్బరకాయ కర్మ ఉపశాంతి వేదన ఉపశాంతి వరకు ఈశ్వరుణ్ణి వాడుకునేటటువంటి వాడు పారాసెటమాల్ టాబ్లెట్ అనమాట వాళ్ళకి అదే జ్వరం వస్తే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే సాయంత్రానికి తగ్గిపోతుంది అట్లా ఏది లేదు నాలుగైదు రోజులు వైద్యం చేయించుకుంటే జ్వరం తగ్గిపోతుంది సో ఆ వైద్యానికి ఉపయోగపడే ట్యాబ్లెట్ లాంటి వాడు అనమాట ఈశ్వరుడు వాడు వీళ్ళు ఆర్తులు అంటే దుఃఖం తగ్గిపోతే వాళ్ళకి పెద్దగా ఈశ్వరుడితో ఏం పని కాబట్టి కృతజ్ఞులే ఉంటారు ఈశ్వరుడు మాకు నా జీవితం బాగానే చూస్తున్నాడు కృతజ్ఞతతో ఉంటాడు మళ్ళా దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ మొదలు కథ మిగిలిన జీవితంలో పెద్దగా ఆ దైవీ లక్షణాలని కానీ ఈశ్వరానుగ్రహాన్ని పట్టించుకోడు ప్రసాద బుద్ధితో జీవించడు తన యొక్క స్వభావయుతమైన రాజసిక తామసిక పద్ధతులలో జీవిస్తాడు కాబట్టి ఇతనికి మనం కొత్తగా చెప్పడానికి ఏముంది కాబట్టి వీళ్ళు ఆర్తులు ఇక రెండో వాడు ఉన్నాడు వాడేమిటంటే తీవ్రమైన తపస్సులు చేస్తాడు కానీ అర్థార్థి కామ్యిక కర్మలతో చేస్తాడు అంటే అర్జెంటుగా రాజ్యాధికారం కావాలి ఆయుధ చండీ హోమం చేస్తాడు ఏమిటాయా అంటే రాజ్యాకాంక్ష చేత చేస్తాయి మరి ఆయుధ చండి హోమం చేయాలి అంటే మరి చాలా కష్టపడాలి అది మరి సులభంగా అయ్యే పని కాదు అలాగా అనేక రకాలైనటువంటి క్రతువులు వేదంలో చెప్పబడ్డాయి ఇవి విశేషమైనటువంటి ప్రత్యంగిరా హోమాలు లేదా తీవ్రమైనటువంటి సాధనలు చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఇలాంటివన్నీ రకరకాలైన కామిక కర్మలు వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు వాటి వల్ల తాత్కాలికమైన ఉపశాంతి ఇందాక చెప్పినట్టే వాడేమో ఆర్తి వీడేమో బలహీనుడు నా చేత కాదనైనా నన్ను కొద్దిగా బయట ఈ కష్టం ఈ గండం గట్టెక్కించిన అయినా ఈ కష్టం గట్టెక్కించిన అయినా అని దాసుడిగా ఈశ్వరుని వేడుకుంటాడు వీడు ఆర్తుడు అనమాట ఈ రెండో వాడున్నాడే వీడు అర్ధార్థే వీటిలో ఆసు లక్షణాలు ఎక్కువ ఉంటాయన్నమాట వీటి డిమాండ్ అంటే ఈ అష్టప్రకృతులని ఆవేశించినటువంటి దివ్య శక్తులలో కొన్నింటిని వశపరచుకోవచ్చు తపస్సుల ద్వారా యజ్ఞయాగాది క్రతువుల ద్వారా రకరకాలైనటువంటి బలిహోమ అర్చనల ద్వారా ఇవన్నీ వామాచారాలతో కూడుకుని ఉంటాయి శిష్టాచారంలో కూడా కొన్ని ఉన్నాయి ఇవి వీటిని ద్వారా ఆచరించి డిమాండ్ చేస్తారనమాట తల్లిని ఎట్లా పిల్లవాడు మొండి పిల్లవాడు పెంకి పిల్లవాడు డిమా తీవ్రవాద స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎట్లా అయితే డిమాండ్ చేస్తారు కమాండ్ చేస్తారు దానికి తల్లి తండ్రి డిమాండు కమాండులకి లొంగేవాళ్ళ అందులో జగత పితరవు పార్వతీ పరమేశ్వరవు వాళ్ళనే డిమాండ్ చేస్తారు అని వాళ్ళు దయా సముద్రులు ఏదో అజ్ఞాని अति वादी तीव्रवादी वीडिए बुरले अज्ञा ने क्षमी अविद्य क्षम् तात्कालिक आ रक शक्ति प्रभाव या प्रयोगोपसंहारेट बलामर्थ्या वापतिंजेस्ट आ शक्ति प्रभावे वाड़ी यानाशना धरती वज्ञता उबाटी उचिताचित एरगड़ अर्धारधी కాబట్టి అధమస్థితికి పడిపోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు వాడికి ఈ జన్మలోనే భ్రష్టుడు అయిపోతాడు వాడు ఇంకా పది జన్మల దాకా వెయిట్ చేయాల్సిన ఆర్తుడు భ్రష్టుడు కాడు కాబట్టి వాడికి కొద్దిగా లేట్ అయినా తెలివి ఈ అర్ధార్థికి తెలివి వచ్చే అవకాశాలు లేవు ఇప్పుడు ఏంటంటే నేను ఈశ్వరుడిని స్వాధీనం చేసుకున్నానంట నాకు ఈశ్వరుడు స్వాధీనం నాక అమ్మ సా అమ్మ పలుకుతుంది అంటాడు లేదంటే అయ్యే ఏవో రకరకాలు ఈ గొడవంత అనేక రకాలైనటువంటి గుణ సంయోజనం భగవద్గీతలో ఇవన్నీ కూడా యక్షరక్షాంశి రాజస భూతాన్ ప్రేతగణాంశ్యాన్ని యజంతే తామస జనా యజంతే సాత్వికాన్ దేవాన్ యక్షరక్షాంశి రాజసా భూతాన్ ప్రేతగణాంశ్యాన్ని యజంతే తామసాజనా కాబట్టి జనుల యొక్క ఉపాసనా విధములు ఈ మూడు రకాలుగా ఉన్నాయి సాత్వికమైన శాంతమైన విజ్ఞతతో కూడిన జ్ఞాన సంబంధమైనటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి దేవతలు అంటే త్రిమూర్తులు త్రిశక్తులు ఇలాంటి శిష్టాచార సాంప్రదాయ పద్ధతిని స్వీకరిస్తారు ఇందులో ఏ ప్రాణహాని ఉండదు ఏ జీవ జీవహింస ఉండదు తనను తాను హింసించుకోవడం అసలే ఉండదు ఆత్మహాని ఉండదు అందులో కాబట్టి ఇలాంటి పద్ధతిని సాత్వికమైనటువంటి కర్మాచరణ సదాచారం అంటారు ఇంకా కొంతమంది ఉన్నారు యక్ష రక్షాంశి రాజసీ ఈ మధ్య కుబేరుణ్ణి పూజించే వాళ్ళు ఆ కుబేరుడు యక్షుడు ఇట్లాంటి యక్షులు చాలామంది ఉన్నారు అంటే యక్షిణీ విద్య అంటారు దీన్ని దీనికి కూడా రకరకాలైన ప్రయోగోపసంహారాలు ఉన్నాయి వాళ్ళు ఒకసారి పట్టుకుంటే కొన్ని జన్మలపాటు వదిలిపెట్టరు వాళ్ళు అలా వస్తూనే ఉంటారు నీతో పాటు అలాంటి వాళ్ళు కూడా అనేక రకాలుగా పీడించబడుతూ ఉంటారు ఈ పూలకాలు గట్రాలు వచ్చే వాళ్ళందరూ కూడాను ఈ రాజసమైన ఉపాసనలు ఆ తామసికమైన ఉపాసనలు చేసినటువంటి శేష బలం ఆ బలహీనతగా మనసులో ఉండిపోతుంది దానికి విజ్ఞాన శాస్త్రం సిజోప్రీనియా రకరకాల మానసిక వ్యాధులు పేర్లు పెడుతుంది సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళలో అటువంటి స్వభావం సంస్కార బలం ఉండడానికి కారణం వాళ్ళలో ఈ రాజసికమైన తామసికమైన ఉపాసనలు చేసినటువంటి శేష బలం ఉండిపోవడం వలన వాటి నుంచి విముక్తం కాలేక చేసేటటువంటి ఆంతరంగికమైన పోరాటం పరిణామం కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా మనం మన ప్రపంచంలో మన జన్లలో మన చుట్టూ ఉన్న ప్రదేంటి మనుషులలో చూస్తూ ఉంటాం సరేనయ్యా ఇంత ఇంత వైబ్రెంట్గా ఇంత అనేకత్వంతో ఒకడికొకడు పోలకుండా ఎవడు ప్రత్యేకతలతో వాడు ఇలా ఉన్నదేమిటయ్యా ఈ ప్రపంచం అయ్యా ఇది వంధ్యాసునులు కలిగుండి వెదకి చూడాలి నట్లు వీళ్ళందరికీ కలిపి ఓ పేరు గడ్రాలు వీళ్ళందరూ గొడ్రాల బిడ్డలు అన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారట ఎవరో ఫలానా స్థూలంగా ఫలానా తల్లిదండ్రుకి పుట్టామని సూక్ష్మంగా అయితే ఫలానా లక్ష్మీనారాయణులకనో ఫలానా పార్వతీ పరమేశ్వరుల కను వాణి బ్రహ్మలకు పుట్టామని ఎవరను కోర్సు మహానుభావుడై ఉండాలి బ్రహ్మ మానస పుత్రుడైతే తప్ప అలా అనుకోలేడు సాక్షాత్ వాగ్దేవి అనుగ్రహం ఉంటే తప్ప వాగ్దేవి వరపుత్రుడైతే తప్ప నేను బ్రహ్మగారి తనై ఉండండి అని చెప్పుకోగలిగే బలం ఉండదు సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే సులభ దైవాలు ఎవరైతే ఈశ్వరుడు వాళ్ళనే జగతపితరవు పార్వతీ పరమేశ్వరుగా నమస్కరించుకుంటూ సరే ఏది ఏమైనప్పటికీ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి జిజ్ఞాస కలగడం అవసరం ఎందుకనిట అంటే ఈ వంధ్యాసునుడు అంటే ఏమిటో తెలియాలి అంటే బ్రహ్మజ్ఞానం వల్ల తెలుస్తుంది ఇంతకీ అసలు బ్రహ్మజ్ఞానం విశేషం ఇది ఎందుకు మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే నీకు తల్లిదండ్రి లేరు నాయన నీకు అసలు తల్లిదండ్రే లేరు తల్లిదండ్రి ఎట అజం నేరు వికల్పం అజం నువ్వెప్పటికీ పుట్టలేదు అజాతవాదం నుంచి వచ్చావు అదేమిటండి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవరో ఆదాము అవద్వారా కదా నేను వచ్చాను అని లేదు కామేశ్వరి కామేశ్వరులు ఏ పేరుతో అదేమో దివ్యం ఇదేమో భవ్యం అంతే తేడా ఆ మతమేమో కృష్ణ మార్గానికి సంబంధించిన భౌతికం నుంచి శక్తిని పరిచయం చేసే పద్ధతిగా వచ్చినటువంటి విధానం కాబట్టి ఆదాము అవ్వ ఏదో చెట్టు ఫలం తిన్నారు వాళ్ళలో కోరిక వాళ్ళు ఆ రకమైన బిడియాన్ని హ్రీ అనేటటువంటి లక్షణాన్ని పొందారు ఆ తద్వారా వాళ్ళు కలిసి జీవించారు సంతానం పుట్టింది ఆ తర్వాత మిగిలిన జనాలతో సంతతి పుట్టారు సరే మన ఏం చెప్పారయ్యా అంటే నాయన కామేశ్వరి కామేశ్వరులు ప్రథమ ఆది మిథునం కామేశ్వరి కామేశ్వరులు అది మహాకారణ స్థితిలో జరిగింది అక్కడి నుంచి మనం వచ్చాం నువ్వు అమృతస్య పుత్రాహ నువ్వు బ్రహ్మమానస పుత్రుడివి నీకు బ్రహ్మజ్ఞానం ఉంది నాయన ప్రజాపతులు దానికి ఆధారం కాబట్టి ఆ ప్రజాపతుల ద్వారా ఏర్పరచబడినటువంటి దైవీ విధానాన్ని నువ్వు సంస్కృతిని పోషించుకో దైవీ లక్షణాలతో జీవించు దివ్య మానవుడిగా జీవించు అంతే కాని మాంసమయమైనటువంటి మానవుడిగా జీవించమాట రాక్షసుల వల అని పెద్దలు చెప్పారు అలా భావించి మనం సదాచారాన్ని పాటించినప్పుడు క్రమముక్తి అనే మార్గంలో మనం ప్రయాణం చేసి పరిణమించే అవకాశం వస్తుంది ఈ వంధ్యాసూనవత్ తెలియాలి అంటే బ్రహ్మనిష్ఠుడు అవ్వాలి ఎందుకంటే బ్రహ్మనిష్ఠుడైన వాడికి ఈ ప్రశ్న వచ్చేది ఈమెయ్య నేను ఎవరి బిడ్డని ఆ ప్రశ్నకు సమాధానం లేదట ఎందుకని అంటే అతడు వడ్రోళ్ళ బిడ్డ అసలు ఈ ప్రపంచంలో గొడ్రాలకు బిడ్డ కలిగి పుట్టే శక్తి లేదు కదా ఆవిడకి భౌతికంగా శక్తిపరంగా అయితే నేను ఫలానా వాళ్ళ బిడ్డనండి అని ఒకడు చెప్పుకున్నాడు ఆవిడ శక్తి లేదు కదా అంటే నేను ఆవిడని తల్లిగా భావించాను అంతే భావనామయమైనటువంటిది మాత్రం అంటే భౌతిక సంపర్కం కానీ భౌతికమైనటువంటి చర్య ప్రతి చర్యలు పరిణామాలతో సంబంధం లేకుండా నేను సూర్యుడు పుత్రుడిని అని చెప్పుకోమన్నారు భూమండలం మీద ఉన్న మానవులందరినీ మేము ఆదిత్యులమయ్యా సూర్యవంశ సంజాతుల మేము అని చెప్పుకోమన్నారు ఎవరైనా ఇదని అడిగితే ఇంకా ఎవరైనా కొద్దిగా ఆచారంలో తేడా వస్తే వాళ్ళని చంద్రవంశ సంజాతులుగా చెప్పుకోమన్నారు పెద్దలు అంటే అర్థం ఏంటంటే రాత్రి ఉపాసనలు చేసేవాళ్ళందరూ కూడాను చంద్రవంశం జాతీ పగలు ఉపాసనాక్రమం కలిగిన వాళ్ళందరూ కూడాను సూర్యవంశసం జాత ఇలా భేదం ఉండేది ఒక కాలంలో అక్కడి నుంచే పుట్టిన శిష్టాచార వామాచార సాంప్రదాయాలన్నీ కూడా ఇలా జాగ్రత్తగా ఇవన్నీ ఆలోచిస్తే సంస్కృతి భేదములు జీవన శైలిలో భేదములు విజ్ఞానంలో భేదములు నిర్ణయాత్మకమైన స్థితిలో భేదములుగా కనబడుతున్నాయి ఎక్కడెక్కడైతే ఈ భేదములు కొన్ని కొన్ని ఫిల్ అప్ ది బ్లాంక్స్ ఖాళీలను వదిలేసినాయి అంటే ఎందుకంటే ఇది ఒక అచిరకాలమైన పరిశోధన అంటే ఇది ఈ యాభై ఏళ్లలో జరిగిందండి ఏళ్ళలో జరిగిందండి ఈ వెయ్యి ఏళ్ళలో జరిగిందని చెప్పడానికి వీలు లేదనమాట అందుకనే భేదములు అపౌరుషేయములని చెప్పబడ్డాయి ఎప్పటినుంచో ఈ పరిశోధన కొనసాగుతూ వచ్చింది ఆ ఎప్పటి నుంచో పరిశోధన కొనసాగేటప్పుడు ఒక ఋషి సంఘం మరొక ఋషి సంఘానికి అందజేస్తూ వచ్చింది ఒక విశ్వవిద్యాలయం మరొక విశ్వవిద్యాలయానికి అందజేసింది ఆ మధ్యకాలంలో కాలాంతరములు ఉండవచ్చు సంస్కృతి భేదములు ఉండవచ్చు కొంత లుప్తమైపోయి కూడా ఉండవచ్చు కొంత ఆయా కాలానుగుణ్యముగా చేర్చబడవచ్చు ఏనాడో బాహ్యాన్ని రాశాడు భారతదేశంలో వజ్రాల రాసులు రోడ్డు మీద పోసి అమ్ముతారని ఆయన ఆయనాడు చూసిన భారతదేశం అది మరి అక్కడి నుంచి భవతీ భిక్షాందేహి దాకా వచ్చేసింది భారతదేశం కొన్ని వందల వేల సంవత్సరాలు ఎక్కడ విక్రమాదిత్యుడు పరిపాలనా కాలం ఎక్కడ ఈనాటి పరిపాలనా కాలం కాబట్టి కాలానుగుణ్యమైనటువంటి మార్పులు చేర్పులు ఆదిదైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపత్రయముల ద్వారా భూమండలం మీద ఆయా ప్రాంతాల్లో ఏర్పడుతూ ఉన్నాయి వాటి వల్ల సమిష్టి పరిణామం వస్తుంది అధ్యాత్మం పరమాత్మ అధి భౌతికం అష్టప్రకృతులు కాబట్టి అధిదైవిక అక్షరపరబ్రహ్మ అధియజ్ఞం బ్రహ్మయజ్ఞం ఇలా చెప్తుంది భగవద్గీత అలా చూడమంటుంది ఆ దృష్టితో చూడమంటుంది ఇలా జాగ్రత్తగా గమనిస్తే జ్ఞానం అంటే ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసు వరకు అంత ఈ ఇప్పటి వరకు చెప్పిన వాటి మధ్యలోనే ఉంటాడు జ్ఞాని అన్న దశకు వచ్చేసేటప్పటికీ ఇవన్నీ వదిలేస్తాయి సులభంగా మేరు పర్వత శిఖరం నుంచి చూడగలిగేటటువంటి సామర్థ్యం చేస్తుంది వీడిక పదార్థానికి శక్తికి లోబడడం పదార్థము ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరిణమిస్తుంది శక్తి ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరిణమిస్తుంది నేను సర్వసాక్షి నేను వంధ్యాసు నాకెవ్వరు ఎందుకని అంటే వేదకి వెదకి చూడాలేనట్లు ఈ లేనెరుక ఏడాలేదిట్లు నేనే లేను కాబట్టి నేను లేనే లేనెరుకను కాబట్టి అనంత విశ్వానికి ములుగుత సందు ఉన్నటువంటి అంతరిక్షంలో అక్కడొక ప్రకాశ సంఘం ఇక్కడొక ప్రకాశ సంఘం అక్కడొక ప్రకాశ సంఘం గుత్తులు గుత్తులుగా ఉందట పుష్పగుచ్చాలు ఎట్లయితే ఒక చెట్టు మీద ఉంటాయో అట్లా ఈ విశ్వం అనేటటువంటి చెట్టు మీద నక్షత్ర సంఘాలు నక్షత్ర మండలాలు ఉన్నాయి కానీ ములుగుచ్చు లేక అంతరిక్షం బయలుపుడు నేను ఆ బయలు వల్ల వచ్చానని చెప్పడం కోసమని బయలుని తెలుసుకుంటూ పోయే పోగ పోగ పోగ పోగ పోగ పోకపోతే నాకు అందులో మూలం లేదని నేను లేనివాడనని నాకు అక్కడ నిలవడానికి స్థానం లేదని ఆవరణ లేదని నేను ఇప్పటి ఏదైతే సత్యమని భావిస్తూ వచ్చానో ఆ సత్ లేనిదని సద్రహితమని ఏ వస్తువు అక్కడ లేదని వస్తుమద్ రహితమని ఏ శక్తి అక్కడ లేదని చైతన్యరహితమని నేను తెలుసుకున్నాను తెలుసుకుని నేనే లేనివాడనైపోయాను ఉన్నది బయలుగా ఉండిపోయాను ఎలా ఉంటే స్థాను పురుషుని చందనా సాను పురుషుడు శశి విషాణము గగన ప్రసూనము నరునీ స్వప్నానందము నాలుగు ఉపమానాలు టక టాకా వేసేసాడు లేనిరుపతి ఉపమానాలు అనమాట తెలివే లేదు తెలివి అయినా తెలివి లేనివాడికి రాగద్వేషాలు ఈర్ష్య అసూయలు కామక్రోధ లోహమోహ మధమాత్సర్యాలు తోచే అవకాశం చాలా తక్కువ అంటే ఒకవేళ అవి ఆకలి దప్పికలు తోచినా లీలా మాత్రంగా తోస్తాయి కాబట్టి పెద్దగా బాధించబడరు దొరికిన దాంతో సంతృప్తి చెందుతారు అంతేగాని విశేషమైనటువంటి ప్రయత్నం ప్రయోజనమేమి సిద్ధింపజేసుకోవాలని అనుకోవాలి అలాగే కర్మ ఏ కర్మైనా సరే ఏ ఆలోచన అయినా సరే ఆ ఆలోచనలలో ఉన్నటువంటి ఆ విశేష లక్షణాన్ని నిరసించేస్తారు నిరసించేసి సామాన్యమైనటువంటి కర్మ సాధ్యమైనంత వరకు అకర్మ సాధ్యమైనంతవరకు అకర్త సాధ్యమైనంతవరకు అప్రతిహతం సాధ్యమైనంత వరకు సాక్ష్యతీతం సాధ్యమైనంత వరకు సదసద్రహితం ఈ జీవనాని కలిగి అలా ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండాలట స్థాణువే ఉండాలి అని పురుషత్రయానికి సంబంధించినటువంటి అంటే క్షర అక్షర పురుషోత్తములు బయలేమో స్థాణువుగా ఉంది చూడబోతే కానీ కదులుతున్న ఎరుకను చూస్తేనేమో క్షర అక్షర పురుషోత్తములు కాదనమాట కాబట్టి ఈ ఈ ముగురు పురుషులకి ఆ స్థానమైన బయలులందు అవకాశం లేదు స్థానం మూలం లేదు నియమం లేదు సూత్రం లేదు ఇది స్థాను పురుషుడే అంతే ఏదో చెట్టు దొంగ మొద్దు అక్కడ ఏదో మనిషి ఉన్నట్టు కనపడింది అనేది చెప్పేదేమో వాచ్యాత్మవుడు జగద్భ్రాంతిని విడిపించడానికి చెప్పిన ఇక్కడే పద్ధతిగా చెప్తున్నారంటే స్థానువైనటువంటి బయలు నందు ఈ పురుషత్రయం లేకనే ఉన్నట్లు తోచింది కాబట్టి లేని యుగ ఈ మూడు పురుషుడు ఇంకేం చెప్పారు శశి విషాణము నేను కూడా చెప్పుకున్నాను అండి కుందేటి కొమ్ము కుందేలు ఉన్నట్టు చూస్తున్నాడు ఎవడో చెప్పాడు లోక్తి సుఫలైన చోటు చూశానండి వాడు ఎలా ఉన్నాడండి వీడు ఎలా ఉన్నాడు అండి ఒక ఆయన సమాధినిష్ఠుడే ఉన్నట్టు పెడుతూ ఉంటే ఓ ఆయన కూర్చుని ఉన్నాడు ఓ చెట్టు ఎవడో ఏదో కార్యార్థి ఏదో పని మీద తీవ్ర వేగంతో పెడుతున్నాడు ఈయనకాలం ఆయనకు దిగింది ఏం నాకు తగిలేవు అన్నాడు ఆయన ఏం నాకు ఏదో పని మీద పెడుతున్నాను ఆయన ఏదో పని మీద వెళుతుంటే ఏమిటి నాది మీరేం పని చేస్తున్నారు అన్నాడు నేను సమాజని ఇష్ట సమాజం ఇష్టం ఉంటే నేను తగిలింది నీకు ఎక్కడ తెలిసిందే అన్నాడు ఇప్పుడు ఆ యోగో లేకపోతే జ్ఞానం లేకపోతే ఆ మహానుభావులు ఎవరైతే ఆ ఉపాసకుడు ఆ తత్వ విచారణ చేసేవాడు చింతనలో పడ్డాడు అవును నిజమే కదా నేను సమాజని ఇష్ట ఉండే నాకెక్కడ స్పందనలు లేకుండా ఉండాలి తెలవకుండా ఉంటే మరి తెలుసు స్పృహ లేక నిస్పృహుడై నిస్పృహ అనేది చాలా ముఖ్యం నిరవయవం నిరాళంబం నిరంజనం ఇలాంటి లక్షణాలతో ఉండాలి లేని రూప అంటే నిర్గుణం ఇట్లా నిష్కళ ఇది చాలా ముఖ్యమైనది ప్రకాశమే లేనటువంటి తెలియాలి సర్వవ్యాపక ప్రకాశం తెలిసి బ్రహ్మనిష్ఠుడై ఆ ప్రకాశం చేత అష్ట ప్రకృతులు ఎట్లా ఆడించబడుతున్నాయో తెలిసి అష్ట ప్రకృతుల మధ్యలో ఉన్న ఆటంతా పిల్లల ఆటల పోలికై ఉండి చూసినటువంటి సర్వసాక్షిత్వ స్థితిని పొందినవాడై ఆ సర్వసాక్షిత్వ స్థితి ఎందున్న ప్రకాశము కూడా లేనిదని నిర్ణయించబడిన మండల క్రేమలు దాటినవాడు వాడు నిష్కళ వాడు లేని ఒక ఇలా నిర్ణయం అన్నమాట ఈ సూచనగా చెప్తున్నారు అనమాట ఈ శశి విషాణము గగనం కుసుమం ఆకాశంలో రెండు పూలు ఉన్నాయి సూర్య చంద్రుడు లేవు అక్కడ మూడవ ఉపమానం ఏంటంటే గగన ఆకాశంలో పూలు ఉంటాయా అంటే సూర్యుడు చంద్రుడే పూలు అనమాట ఆ సూర్యుడు చంద్రుడు పూల్లాగా కాసేపు కనబడుతున్నారు కాసేపు వికసిస్తున్నారు ఒకరు ఒక కాలంలో కాలంలో పగలొకరు రాత్రి ఒకరు పూల వలె వికసించి కనపడుతున్నారు అప్పుడప్పుడు కనపడుతున్నారు అప్పుడప్పుడు కనబడడం లేదు రకరకాల వింతలుగా ఈ కనబడుతుంది ఇదంతా భూభ్రమణం భూపరిభ్రమణం వల్ల బ్రహ్మాండంలో జరుగుతూ ఉన్నటువంటి కనబడుతూ ఉన్నటువంటి వింత విశేషం సరే ఆ వింతలు విశేషాలకు రకరకాలైనటువంటి లాభాలాభం జయా జయం వీటన్నింటినీ కూర్చేటప్పటికేమైందంటే జీవభ్రాంతి బాగా బలపడింది ఆ ముహూర్తంలో చేస్తే ఈ పని అవుతుంది ఈ ముహూర్తంలో చేస్తే ఆ పని అవుతుంది అని చెప్పేటప్పటికి చివరికి దొంగతనానికి కూడా ముహూర్తం పెట్టమని చెప్పేటటువంటి దుర్దినాలు కాబట్టి మానవుడు ఈ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజన పరిస్థితుల నుంచి అధిగమించి ఎదగవలసినటువంటి అవసరం ఉంది విజ్ఞాన యోగానికి ఎదగాలి జ్ఞాన విజ్ఞాన యోగం చాలా ముఖ్యం ది లేకుండా అక్షరపరబ్రహ్మయోగం సాధ్యం కాదు అక్షరపరబ్రహ్మయోగం లేకుండా పురుషోత్తమ ప్రాప్తి సాధ్యం కాదు విశ్వరూప సందర్శన యోగం లేకుండా ఎప్పటికీ మోక్షసన్యాసయోగము సాధ్యం కాదు కాబట్టి ఏమంటే భగవద్గీత చెప్పిన ఆశీర్వచన వాక్యం ఏమిటయ్యా అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణు ఎత్ర పార్థోధనుధర అత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి మమ విజయదశమి చెప్పేటటువంటి సూచన కూడా ఇదే ఏమిటయ్యా అంటే ఎక్కడైతే యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ఆయన ఉపదేశాన్ని పొంది కరిష్యే వచనంతమైన సర్వశ్వ శరణాగతి అయినటువంటి పార్థుడు ఉన్నారో ఎక్కడున్నారు మన లోపలే ఉన్నారు కాబట్టి ఈ అక్షర పురుషోత్తమ స్థితులను ఎరిగి విశ్వరూప సందర్శన యోగం ఆ సందర్శనం చేసి మోక్ష సన్యాసోగానికి అధికారిత్వాన్ని పొందారు కాబట్టి మోక్ష సన్యాస యోగాన్ని ప్రతిపాదించేది లేనిరుకా ఇది చాలా ముఖ్యమైన విషయం భగవద్గీతలో చాలా అధ్యాయాల గురించి అందరూ విశేష వ్యాఖ్యానం చేస్తారు చాలా అన్వయభేదాలు చాలా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ చిట్ట మోక్ష సన్యాస యోగానికి సరి వ్యాఖ్యానం అచల పరిపూర్ణ రాజయోగం ఈ సిద్ధాంతం ఒక్కటి ఆ చిట్ట చివరి మోక్ష సన్యాస యోగాన్ని స్వీకరించు ఆ ఒక్క యోగం గురించే విశాలంగా విశదంగా చర్చిస్తుంది అంతకుముందు చెప్పిన వాటి అన్నింటినీ ఒక్కొక్కటి నిరసించబడేస్తాడు మోక్ష సన్యాస యోగం అంతకుముందు కర్మ సత్యం అంటాడు సంకల్పం సత్యం అంటాడు అంతకుముందు నువ్వు చేయాలంటాడు చేయటం కోసమే పుట్టావు ఇంకా కాసేపు ఈశ్వరుడే సత్యం అసలు ఈశ్వరుడు లేకపోతే నువ్వు వేధిలి నువ్వు ఈశ్వరుడే సత్యం ఇంకా కాసేపు ఆగితే అసలు ఈశ్వరుడు లేనిది అసలు ఏమీ లేదు అసలు ఉన్నదంతా ఈశ్వరుడే అంటాడు నువ్వు లేవంటాడు అది భక్తి యోగం ఇంకా కొద్ది దూరం పోతే అసలు బుర్ర లేని వాడా నువ్వు బుర్ర తెచ్చుకోబోయే నేర్చుకోను విజ్ఞానం నేర్చుకో విజ్ఞానం లేకపోతే వేస్ట్ ఫెలో నువ్వు నువ్వు శుష్కవాదం చేస్తున్నావు జ్ఞాన విజ్ఞాన యోగాన్ని పొందు అనే విభాగన్యాలు చెప్తాడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం దైవాసుల సంపత్ ఇట్లా విభాగన్యాయాలన్నీ చెప్పి జ్ఞానాన్ని వచ్చేట్టు చేస్తాడు జ్ఞానిగా మార్చేస్తాడు భక్తుడు అన్నీ మార్చే చెట్టు చివరికి ఉన్నదంతా బ్రహ్మమేనే అసలు నువ్వు లేవు బాగుంటాడు విశ్వరూప సందర్శన యోగం ద్వారా ఉన్నదంతా నేనే అయి ఉన్నాను అని పురుషోత్తమ స్థితిని నిరూపిస్తాడు నిరూపించేసి ఇదంతా సొన్నా చేసేస్తాడు సౌన్యం సర్వమంతా నాలో ఒకటేగానే ఉన్నాయని చెప్పేస్తాడు ఆ చెప్పి చిట్ట చివరికి ఇదేనైనా ఇలా ఉండటమే మోక్షం అంటే అని మోక్ష నిరూపణ అయిపోయిన తర్వాత ముందు శిష్య రూప సందర్శన యోగానికి ప్రాతిపదిక విభూతి యోగాన్ని అందించి ఇవో ఎక్కడెక్కడ ఇదే నా ప్రకాశం విశేషంగా ఉందో నా సామర్థ్యం విశేషంగా ఉందో అవన్నీ నా విభూతులు నేనే ఉన్నాను ఇంద్రియాణ మనశ్చాస్మి ఎందుకు మానవులు మనసును నిలవలేకపోతున్నారయ్యా అంటే ఆ మనసు యొక్క బలం పరమాత్మ ఆ మనస్సు అట్లా రావడానికి కారణమే పరమాత్మ ఆ మనసు పని చేయడానికి కారణం పరమాత్మ కార్యం మనసు. పనిముట్టు మనస్సు అదంత బలవత్తమైనటువంటి శక్తి బ్రహ్మాస్త్రం ఇది మనస్సు అన్నమాట అనుసంధానం చేసి ప్రయోగించేవాడు లేకపోతే అస్త్రం తనంతనం తాను పనిచేయదు కదా అలాగే ఇంద్రియాణం మనశ్శాస్త్రం భూతానం అస్మిచేతన అన్ని భూతములైన చైతన్యం కూడా నేనే ఇలా చెప్పుకుంటూ వచ్చి చిట్ట చివర మోక్ష సన్యాస యోగంలో చెప్పి ఇవంతా వట్టితేన ఆ పరంలో ఉందే ఆ పరాత్పరస్థితిలో ఇవేవి లేవే బాబు ఇవన్నీ ఒట్టివేసున్న అంతా ఉడక్కి లేనివి అని మోక్ష సన్యాస యోగం చెప్తుంది ఆ చిట్ట చివరి వాక్యాలని స్వీకరించింది అచల పరిపూర్ణ రాజయోగం ఎవడైతే అర్జున విషాద యోగంలో ఉన్నాడో వాటికి సరాసరి మోక్ష సన్యాస యోగం చెప్పాల పరమాత్మ కూడా వేదవ్యాసుడు కూడా విషాదయోగం తర్వాత సాంఖ్యయోగం సాంఖ్య విచారణ దర్శనం చేత నువ్వు విషాద స్థితి దుఃఖమే లేనటువంటి స్థితికి మఠము నువ్వు రావాలి అక్కడి నుంచి నీలో ప్రశ్నలు ఉద్భవించాలి ఆత్మవిచారణ ఉద్భవించాలి బ్రహ్మానుసంధానం ఉద్భవించాలి క్షర అక్షర పురుషోత్తమ స్థితులను పొందాలి పొంది అప్పుడు మోక్ష సన్యాస యోగంలో ప్రవేశించి ఇది క్రమం కాబట్టి ఇక్కడ కూడా అందుకని ఈ నాలుగు ఉపమానాలని ఒకేసారి వేసి ఏం చెప్తున్నారు సాను పురుషుడు శశి విషాణము గగనప్రసూనము ఇవన్నీ నరుని స్వప్నానందమయ్యా ఈ నరుడే కాసేపు క్షరపురుషుడు అనుకుంటున్నాడు అప్పుడు అలా స్వప్నానందాన్ని పొంది కాసేపు అక్షర పురుషుడు అనుకున్నాడు కాసేపు పంచశక్తులు పంచబ్రహ్మలు సంబంధించినటువంటి బ్రహ్మాండ వ్యవహారానికి సంబంధించిన స్వర్పనానందాన్ని పొందేది ఇంకా కాసేపు పురుషోత్తముడు అనుకున్నాడు ఇవే హీ లేవు అనేటటువంటి నిర్ణయంలో ఉన్నాడు అక్కడ కూడా సత్య జ్ఞానానంద స్వరూపంగా విజ్ఞానఘరమైనటువంటి ఆనందం ఉంది చైతన్య ఘనమైనటువంటి ఆనందం ఉంది ఆనందఘనమైన ఆనందం ఉంది పరానంద రూపోహం అంటుంది బ్రహ్మజ్ఞానావళి మాల ఈ పరానంద రూపాన్ని కూడా పోగొట్టుకోమంటుంది అచల పరిపూర్ణ రాజయోగిడు కారణం ఏమిటంటే ఆనందమే ఆవరణ ఆనందమనే ఆవరణ రహితం అయిపోతే ఏం జననం లేదు మారణం లేదు కాబట్టి ఇదంత స్వప్న ఆనందమని లేనట్లు లేనరుగా ఎడాలేదిట్లు ఎలా చూసేటటువంటి వాడికి బ్రహ్మాండ పురాణంలో ఒక ఉపమానం ఉంటుంది ఏముంటాయి అంటే ఈ బ్రహ్మాండం మేరుపర్వదానికి ప్రదక్షిణం చేస్తుంది అంటాడు ఇదేంటండి ఎక్కడైనా బ్రహ్మాండం మేరు పర్వతం ఒక పర్వతం చోటు జరుగుతుంటాయా ఇది ఒక సంజ్ఞారూపకమైన బోధన అంటే మేరుపర్వతం అంటే అక్కడ ఏం చెప్తాడంటే ఖగోళ నక్షత్ర చంద్ర సూర్య తారాదులన్నీ గ్రహమండలములన్నీ ధ్రువ మండలం అనేటటువంటి మేరుపర్వతం చుట్టూత జరుగుతున్నాయి అంటే ఇదేమిటయ్యా అంటే అయ్యా ప్రతి దానికి ఒక ఊర్ణ నాభి ఒక సాలీడు గూడు పెడితే ఊర్ణ నాభికి ఎట్లా అయితే ఆ గూడుకి మధ్యలో కేంద్రస్థానం ఉంటుందో అలాగే ప్రతి పాలపుంతకి ప్రతి గెలాక్సీకి ప్రతి నెబులాకి ఈ అనంత విశ్వానికి కూడా ఒక నాభిస్థానం అండి అది విష్ణునాభి ఆ విష్ణునాభిస్థానం నుంచి అంత వెదజల్లబడుతుంది ఆ విష్ణునాభిష్ఠానానికి సూచన మేరుపర్వత శిఖరం ఆ మేరుపర్వత శిఖరం ఎక్కి చూచిన వాడెవడో వాడు పురుషోత్తం వాడు ఆ దృష్టితో చూచి పెండ బ్రహ్మాండ విశ్వాండములు నరస్వప్నం సురస్వప్నం తత్వములు తత్వృత్వము అన్నీ సమస్తం అక్కడి నుంచో చూస్తాడట శ్రీ విద్య అంతర్గతమైనటువంటి బోధ కూడా ఇలాగే ఉంటుంది సుమేరు త్రిచక్రానికి సుమేరు అని మేరు చక్రం అనమాట ఆ బిందు మధ్యస్థానం నుంచి నవావరణలు వ్యాపకమైనయో చెప్తుందనమాట భూపురములు త్రిపురములు కాబట్టి ఆ బిందు మధ్యస్థానం ఏదైతే ఉందో అది అణుస్థానము అణువు యొక్క మధ్యస్థానము మహత్ యొక్క మధ్యస్థానము అనంత విశ్వం యొక్క మధ్యస్థానం కాబట్టి మహామేరు సుమేరు అని వాటికి ఏ ఉపయోగం వాటి వాటి స్థితులను కూడా సంజ్ఞా రూపకమైన సూచనలు కూడా ఆయా అంతరంగకమైనటువంటి ఉపాసనా బలం చేత ఆయా శక్తులను ఆవేశింపజేసుకొని వాటి ప్రయోగోపసంహారాలు తెలుసుకొని వాటికి సాక్షి అని తెలిసి తాను తనను తాను తెలుసుకొని తాను లేకుండా పోవడం ఏ విద్యకైనా ఇదే లక్ష్యం కాబట్టి చూడా చాలా చెట్ట సూచన చాలా ముఖ్యమైన అనమాట ఈ విష్ణు నాభిస్థానం అనంత విశ్వానికి ఆధారభూతమైన నాభిస్థానం శూన్య మిగిలిన వ్యాపకమేమన్నదంతా సర్వం ఈ సర్వము ఆ శూన్యము శూన్యంలో సర్వం వచ్చింది సర్వం అలా శూన్యంలో శూన్య సర్వములు అని చెప్పే ప్రతిపాదన మోక్ష సన్యాస యోగంలో ఉంది వెదకి చూడాలేనట్లు ఈరుక ఏడాలేదిట్లు ఇదంతా వ్యాపకమై ఉన్నటువంటి బయలును చూచాడు ఇక్కడి నుంచి చూసేటప్పటికీ విష్ణునాభి లేదు విశ్వము లేదు అందుకనే విష్ణు సహస్రనామం యొక్క మొట్టమొదటి నామాలు విశ్వం విష్ణుర్వ షత్ో భూత భవ్య భవోద్భవం అని ఈ విష్ణునాథినే అక్కడ ప్రతిపాదిస్తుంది అనమాట అనంత విశ్వం ఈ విష్ణునాభి నుంచి ఉత్పన్నమైంది భీష్ముడు అలా దర్శించాడు అలా దర్శించి విష్ణు సహస్రనామని చెప్పాడు ఆ దర్శనాన్నే మాటలుగా చెప్పాడు వ్యక్తీకరించాడు కాబట్టి అలా ఎవరైతే అక్కడ దాకా చూశారో వాళ్ళు అఖండ ఎరుక అక్కడి నుంచి ఇది లేనిది చూశారో కాలాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా అఖండ కాలం అధిష్టానంగా వచ్చిపోతుంది కాబట్టి ఆ కాలిసములైనటువంటి మహానుభావుల యొక్క కృప కలిగితే దాటితే అప్పుడు లేనిరుగా ఆ బయలుస్థితిని తెలిసినటువంటి దేశీ కేంద్రులతో కనుక ఐక్యతాశిని పొంది దేశ కేంద్రుల వల్లే ఉండిపోతే బయలుగా ఉండిపోతే అప్పుడు ఇవేమి లేవు చెప్పారు చూడా అన్నది చాలా ముఖ్యమే ముఖ్యమైన వెదకి చూడాలేనట్లు ఈభిక్ష సాంప్రదాయంలో కూడా ఆపోజ్యోతి ఎందు ఆర్యాదర్పణలో ఏర్పడినటువంటి ఆపోజ్యోతిలో ఇవన్నీ చూస్తాడు ఇందులో చెప్పబడినటువంటివన్నీ చూచి ఆ చూసినటువంటివన్నీ కూడా కళ ఆపజ్యోతికి కళ అని పేరు చిట్ట చివరికి మనలత్రయాతీతమైనటువంటి నిష్కళగా ఈ ఆపజ్యోతి పో శూన్యం జరుగుతున్నప్పుడంతా సర్వం ఇలా శూన్య సర్వములు ఒక్కటే కళ నిష్కళ మధ్యలో ఈ నిష్కళ అయిపోగానే లేనెరుక ఈ లేనెరుక స్థితి నుంచి బయలు ఇలా బయలుగా అయిపోతే ఇంకా వాడు ఎప్పటికీ అని వాడు ఎప్పటికీ గీకానివాడు హరి ఓ శ్రీగురుగ్యో నమ హరి ష్యే ఓంశమాద ఓర్ణమేవా సహనా సహనౌ రై నవీతమస్ ం శ్రీ గురుభ్యో నమ